సరేనా ఇలా భేదాలతో కూడినటువంటి నానా విశిష్టమైనటువంటి ఈ ప్రపంచం రాకముందు ఏదైతే ఉందో అది అవిభక్తం ఎందుకని ఇది లేదు కదా అక్కడ ఈ భేదాలేమీ లేవు గనక కాబట్టి ఇది అక్కడ ఉండి సీరియస్ ఇదం జగత్ ఏదైతే ఇక్కడ ఉందో ఇది వచ్చిందంటే ఉన్నది వచ్చిందేనా లేదిందే ఉన్నదే వచ్చింది సో అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ప్రవిభక్తంగా ఉంది అక్కడ అవిభక్తంగా ఉండి ఉండాల ఇక్కడ ప్రవిభక్తంగా ఉంది అక్కడ అవిభక్తంగా ఉండి ఉండాలి ఎందుకని లేనిది వచ్చేందుకు అవకాశం లేని లేదు ఇక్కడ వ్యక్తమైంది వ్యక్తం కాకముందు అవ్యక్తంగా ఉండాలి ఎందుకని ఉన్నదే వస్తుంది లేనిది వచ్చేందుకు అవకాశం లేదు కనుక ఏదం ఏదైతే ఉందో ఇదం జగత్ ఇదే అక్కడ ఉండాలి గనక ఈ ఇతం శబ్దం ఏదైతే ఉందో అది సామానాధికారణ్యం ఆయుధము ఈ ఇదం ఒకటి కాకుండా ఉండాలి అది ఇది ఒకటే అయి ఉండాలి కాకపోతే అది అసదేవ ఆసీత్ ఇది సదేవ అజాయత అది అసత్యం ఇప్పుడు ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే ఏం పర్వాలి నేనున్నాను కదా హా నేను అది ఉంది ముందు ఇప్పుడు కొన్ని క్షణాల తర్వాత కొన్ని నిమిషాల తర్వాత గంట తర్వాత హా ఈ లోపల ఎందుకు కన్ఫ్యూజన్ అర్థం కాబట్టి ఇది ఇది వ్యక్తం అది అవ్యక్తం ఇది ప్రవిభక్తం అది అవిభక్తం కాబట్టి ఇదం జగత్ ఈ జగత్ ఏదైతే మనకు తెలుస్తూ ఇది అక్కడి నుంచే వచ్చింది కనుక లేకుండా వచ్చినది మాత్రం కాదు కాబట్టి కారణం ఉంది కారణం ఏదైతే ఉందో అసత్ అసత్ అనడానికి కారణం ఏంటంటే ఇది ఇక్కడ ఉంది కదా నాయన ఇది ఉంది ఈ జగత్తు ఏ జగత్తు అయితే మనకు ఉందో ఈ జగత్తు ఈ విధంగా ఉంది అంతకుముందు కూడా ఈ విధంగానే ఉండింది ఇంక మళ్ళీ వచ్చేది కనుక అంతకుముందు ఈ విధంగా లేకుండా ఉండాలి అంతేనా అంతేనా అస్సలు లేకుండా ఉండాల అస్సలు లేకుండా ఉంటే శూన్యం శూన్యం నుండి ఏది వచ్చేందుకు అవకాశం లేని లేదు కాబట్టి ఈ జగత్తు నామరూపాత్మకమైనటువంటి జగత్ ఏదైతే ఉందో సత్ ఈ స్థితి లేని పరిస్థితి నుండి వచ్చింది ఇది ఈ విధంగా లేనిటువంటి స్థితి నుండి వచ్చింది కాబట్టి ఇది ఉంది కదా యస్థి సత్ ఈ స్థితి అక్కడ లేదు కదా అసత్ ఇక్కడికి కొద్దీ అయినా మీకు అపనమ్మకం కాని ఎన్ని సంవత్సరాల నుంచి వింటుంటే ఇంకా మీకు నా మీద సందేహం పో ఇది అర్థమవుతుంది రోజు ఇదే ఎందుకు తెలుసా మీకు అర్థం కాదు నేను కాదు శాస్త్రం శాస్త్రం అది అందువల్ల అదట్లా కనపడుతుంది అంతే ఇంకేం లేదు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే కారణం నుండి కార్యం వచ్చిందో కార్యం కారణం కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు ఇది క్లియరా కనుక ఒక ఇత్తడి తీసుకొని వస్తే ఒక ఇత్తడి ఒక ముద్ద తీసుకొని వచ్చి నా దగ్గర ఇచ్చారు అనుకోండి ఆ ఇత్తడి ముద్దనిచ్చి స్వామీజీ దీని ఒక చెంబుగా తయారు చేసింది శంభో చెంబుగా తయారు చేసిన తర్వాత మీరు వచ్చి ఏంటి స్వామీజీ నేను ఇచ్చింది ఏంటి మీరు ఇచ్చింది ఏంటి అవునయా ఏమి ఇత్తడి చెంపు కదా ఇత్తడి నేను తీసుకొచ్చి ఇచ్చాను మీరు అవును మరి వెండి చెంపలేదనక ఇదేంటయ్యా నువ్వేమో ఇత్తడి తీసుకొని వచ్చి నేను దాంతో వెండి చెంబు చేసి ఇయ్యాలా నీకు వేరేదంతా కావాలంటే చేసిస్తాను నేను నా వస్తువుతోనే చేసి ఇంపాసిబుల్ ఇత్తడి నుంచి వస్తే ఇత్తడి చెంబు వస్తుందేమో కాని రాగి నుంచి వస్తే రాగి చెంబు వస్తుందో లేకపోతే ద్వేష చెంబొస్తుందో రా అంతేగాని నీకు వెండి బంగారు ఒక నీకు వచ్చేందుకు అవకాశం లేదు కారణం ఏదైతే ఉంటుందో అదే కార్యంగా రావాలే గాని ఇంకొకటి వచ్చేందుకు అవకాశం లేదు కనుక ఇప్పుడు కార్యం ఏదైతే ఉందో ఇదే కారణమై ఉండాలి అంతేనా కాబట్టి ఇది ఏదైతే నీ కనిపిస్తూ ఉందో ఏది ఈ జగత్తు ఇది కారణం ఏదైతే ఉందో అదే ఇదయ్యి ఉండాలి అంతేగాని అది వేరుగా ఇది వేరుగా ఉండేందుకు అవకాశం లేదు స్వామీజీ కిమ్ తత ప్రవిభక్తం ఎట్లా ఇది ఆ విధంగా వస్తుంది లేదు కదా అక్కడ అక్కడ కనుక ఉంటే పర్వాలేదు పితు ఇవ పుత్ర తండ్రి నుంచి బిడ్డొచ్చాడే ఆ విధంగా వచ్చింద ఈ కార్యం అబ్జెక్షన్ పూర్వపక్షం పితు ఇవ పుత్ర తండ్రి నుంచి పిల్లవాడు వచ్చాడు గనక ఈ పిల్లవాడు కార్యరూపంలో తెలుస్తూ ఉంటే తండ్రి కారణం అంటూ నిమిత్త కారణం తల్లి ఉపాధాన కారణం అర్థమవుతుంది కాబట్టి ఈ తల్లి నదుల నుంచి బిడ్డ వచ్చాడని చెప్తున్నావు కదా పితురివ పుత్ర ఆ విధంగా కిం తథ ప్రవిభక్తం కార్యం ఇది ఎందుకని ప్రవిభక్తం ఇది అంటున్నావు నువ్వు విభజింపబడి కనపడుతూ ఉంది ఇది బిడ్డ తండ్రి బిడ్డ నుంచి వచ్చినట్టుగా వచ్చిందే నేత్యాహా సిద్ధాంతం అయ్యేందుకు అవకాశమే లేదు నా ఇతి ఆహా ఈ విధంగా చెప్పారు నాయన కాదు నాత్యహ సిద్ధాంతం పితుర్వపుత్ర పూర్వపక్షం నాత్యహ సిద్ధాంతం కాబట్టి తండ్రి నుంచి బిడ్డొచ్చినట్టుగా వచ్చిందా ఇది ఏమన్నా కార్యం కిం తథ ప్రవిభక్తం కార్యం ఇది పితుర్వ పుత్ర అలా కానీ కాదు ఎందుకని లేని వచ్చేందుకు అవకాశం లేదు వచ్చిన తర్వాత వేరుగా ఉండేందుకు కూడా అవకాశం లేదు జగత్ కనుక తండ్రి నుంచి బిడ్డ వచ్చాడంటే మళ్ళీ బిడ్డ వేరవుతున్నాడు తండ్రి వేరవుతున్నాడు ఆ విధంగా కనుకుంటే ఈ ప్రపంచంలో నియతి ఉండేందుకు అవకాశం లేదు ఆర్డర్ ఉండేందుకు అవకాశం లేదు ఆర్డర్ లేదనుకోండి అప్పుడేమైపోద్ది అంధకారం అయిపోద్ది అది అంతే అంతకరైపోద్ది ఎందుకంటే ఆర్డర్ ఆర్డర్లు అంటే పరమాత్మ పరమాత్మ ఉంటేనే వెలుగు లేకపోతే చీకటి అయిపోతుంది మరి ఇది వచ్చింది స్వామిజీ ఏ విధంగా వచ్చింది ఎందుకంటే తెలుస్తుంది సృష్టి ఎప్పుడైతే మీరు అజాయత అన్నారో అజాయత అన్నప్పుడే కార్యం ఆరభ్యతే కార్యము పుట్టింది అర్థం ఘట ఆరే కొండ పుట్టింది అర్థం కొండ సృష్టి కొండ పుట్టిందని అర్థం గటహ ఆరభ్యే అట్లాగే కార్యం ఆరభ్యతే సృష్టి ఆరభ్యతే ఈ సృష్టి ప్రారంభమైందని అర్థం మరి ప్రారంభమైనప్పుడు ఇది ప్రవిభక్తంగా మనకు తెలుస్తూ ఉంది వ్యాకృతంగా మనకు తెలుస్తుంది నామరూపాలతో తెలుస్తూ ఉంది ఇది ఏ కారణం నుంచి అయితే వచ్చిండదో కార్యంలో కారణమే ఉండాలి అక్కడ కూడా నామరూపాలు ఉండి నేమో అట్లొచ్చిందే లేకపోతే వేరుగా పితురిగా పుత్ర కాబట్టి తండ్రి వేరు బిడ్డ వేరులాగా అట్లేమన్నా వచ్చిందే లేక లేని దాని నుండి వచ్చిందే లేని దాని నుండి వచ్చేందుకు అవకాశం లేనే లేదు శూన్యం నుంచి ఏది లేని దాని నుంచి ఏది వస్తుంది ఏది వచ్చేందుకు అవకాశం లేదు పితృఓ పుత్ర నిత్యహ కాబట్టి తండ్రి నుంచి బిడ్డొచ్చినట్టు కూడాను రావడానికి అవకాశం లేనే లేదు మరి ఎట్లా వచ్చింది స్వామీజీ విజయశాంతరి వాంకు జగం ప్రాంగ్ నిర్వికల్పం పునః వైచిత్ర్య చిత్రీకృత బీజస్ అంత అంకురజస్ అంతరివాంకూరు జగదిదం ఇదం జగత్ సమస్తం ప్రాక్ నిర్వికల్పం వినిందంత మర్చిపోతే ఎట్లా చెప్పండి వినిందంత మర్చిపోతే ఎట్లా బీజ శాంతరి జగదిదం ఇదం జగత్ ఇదం జగత్ ప్రాక్ చూడి పదాలు చూడండి ప్రావికల్పం ప్రాక్ సృష్ే ప్రాక్ ఉత్పత్తే నిర్వికల్పం పునః అవిభక్త నిర్వికల్పం అవ్యాక్రమం ఏంటి పురాణమైపోయింది పురాణే పురా అవం పూర్వమైందైనా కొత్త కనిపించిందని పురాణం సరేనే ప్రాణ్ నిర్వికల్పం పునః ప్రాంగ్ నిర్వికల్పం పునః మళ్ళీ సృష్టి మాయాకల్పిచిత్ర్యతం వైచిత్ర్య చిత్రీకృతం ఇక్కడ మీకు ప్రవిభక్తంగా తెలుస్తుంది నామరూపాలతో తెలుస్తూ ఉంది కాబట్టి ఏ చెట్టు అయితే మీకు వచ్చిందో ఇప్పుడు కనపడుతూ చెట్టు ప్రవిభక్తం బీజం अविभक्त वृक्ष व्याकृत बीज्याकृत व्यक्तमे अव्यक्त बीजों अवकाशमे लेकिन इकड़क वर्वा इधम अभी कोमलूम इवी कने చాలా కనపడుతున్నాయి వైచిత్ర చిత్రీకృతం వాటిల్లో కనపడితే చిత్రీకృతం కాదు ఎందుకని అంటే చెట్టులో పిల్లవాడు ఎక్కువ ఉన్నాడు వాడు కూడా ఆహా పక్షులు గూళ్ళు పెట్టున్నాయి అవి కూడా వైచిత్ర్య చిత్రీకృతం ఇవన్నీ కలిపి దాంట్లో చేరిపోయాయి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి ఈ చెట్టు ఈ కాండము ఈ ఆకులు ఈ రెమ్మలు ఈ కొమ్మలు ఇవన్నీ కూడా ఈ శాఖలు పండ్లు ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ కూడాను సార్ ఆ బీజం ఒక్కటే దాంట్లో ఉన్నది సరేనా అంతవరకు ఏకదేశీయం సరేనా అంటే ఇది వచ్చిన తర్వాత బీజం నశించిపోవద్ది అట్లా బ్రహ్మం నుండి కనుక జగత్ వస్తే బ్రహ్మం నశించిపోవాలి అందుకని ఏకదేశీయం అంటున్నా కాబట్టి అది దక్షిణాభ స్తోత్రం చెప్పినప్పుడు చక్కగా చెప్పాను చక్కగా మర్చిపోయారు ఇప్పుడు నేను దాన్నే మళ్ళీ చెప్పలేను ఎందుకంటే ఇది ఉపనిషత్తు సరేనా ఓకే కనుక చెట్టు ఏదైతే మీకు ప్రవిభక్తంగా వ్యాకృతంగా వ్యక్తంగా తెలుస్తూ ఉందో ఇదే అవ్యక్తంగా అవిభక్తంగా వ్యక్తంగా ఉంది అది ఇది ఇట్లా ఉంది కదూ ఇట్లా అది లేదు ఇది సత్ అది అసత్ అంతే కారణ రూపేనా అంతేగాని బ్రహ్మమే బ్రహ్మమే అసత్ శబ్ద వాచ్చ ఆసీత్ ఉచతే ఇది ఇప్పుడు సెల్ మోగింది ఫోన్ సెల్ ఫోన్ మోగ్గానే శబ్దం వస్తుంది మనం అంటే ఇప్పుడు దీంట్లో వ్యక్తం అవుతూ ఉంది శబ్దం ఉన్నదే ఇప్పుడు సెల్ ఫోన్ లో ఫోటోలు కూడా కనపడతాయి రూపాలు కూడా వస్తున్నాయి టీవీ కూడా వస్తుంది మరిప్పుడు టీవీ వచ్చింది అనుకోండి మనకు బొమ్మలు కనపడుతున్నాయి విజువల్ కనపడుతుంది విజువల్ ఇప్పుడు లేదు వ్యక్తం అవుతూ ఉన్నది ఏది వ్యక్తం అవుతున్నది అంటే ఉన్నదే వ్యక్తం అవుతా ఉంది ఇప్పుడు టీవీ స్టేషన్ నుంచి టెలికాస్ట్ చేశాడు అనుకోండి అక్కడ టెలికాస్ట్ చేశాడు ఇక్కడ లేదు ఇప్పుడు నా టీవీలో ఏమి లేదు అక్కడ టెలికాస్ట్ అయింది అనుకోండి ఇక్కడ వ్యక్తమతా ఉంది కదా శబ్దము అట్లాగే రూపాలు అట్లాగే కాబట్టి ఈ విధంగా తీసుకోండి కాబట్టి ఇది మనకు తెలుస్తుందో ఒక రేడియో నుంచి శబ్దం ఎట్లాగైతే వినపడుతూ ఉందో ఎందుకంటే వైర్లెస్ ఎత్తుకొని పోతున్నా ట్రాన్సిస్టర్ దాంట్లో శబ్దం వస్తా ఉంది కనుక శబ్దం ఉన్నదే వస్తుంది ఏదైతే అంతరిక్షంలో ఉందో అదే నాకు అందుతూ ఉంది ఆకాశంలో ఏదైతే ఉందో అదే నాకు అందుతూ ఉంది కాకపోతే ఇక్కడ వ్యక్తం అవుతా ఉంది కాబట్టి జగత్ ఇలా వ్యక్తమైంది ఉత్పన్నమైంది అజాయత అది పుట్టడం అంటే క్లియర్ స్వామిజీ పుట్టింది సరే అయితే మరి ఇదేంటిది దాంట్లో నుంచి పుట్టింది కనుక ఇది దానికన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు దాని నుండి అది వచ్చింది కదా ఇది దాని నుండి వచ్చినప్పుడు ఇప్పుడు మట్టి నుండి కొండ వచ్చినప్పుడు కొండలో ఉండే పదార్థం మట్టి వేరుగా ఉందా కాబట్టి దాని నుండి ఇది వచ్చినప్పుడు అది ఏదో అసత్ అసత్ నుండి సత్ ఇది ఉన్నది కనపడుతుంది నీకు అస తండే బ్రహ్మం బ్రహ్మం నుండి జగత్ ఆవిర్భవించింది ఈ జగత్తు బ్రహ్మం కన్నా వేరుగా ఉన్నదా ఉండేందుకు అవకాశం లేనే లేదు ఎందుకని కార్యం ఎప్పుడైతే ఉందో కార్యంలో ఉన్నదంతా కూడా కారణమే గాని కారణం భిన్నంగా ఉండేందుకు అవకాశమే లేదు ఎందుకని ఉన్నదే వచ్చింది గనక లేనిది రాదు గనక ఇది ఆరంభవాదం అని అవచ్ఛేదవాదము ఆరంభవాదము ఇవి షడ్ పోతే కపిలుడు కపిల మహర్షి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఈసారి ఎప్పుడైనా మీకు చెప్తాను షడ్ దర్శనాలు చెప్పేటప్పుడు లేదు సూక్ష్మంగా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అయ్యా నువ్వేమంటున్నావు నత్స్తి సత్ జన్మ అస్థి నా అసతహ కాబట్టి లేని దారి నుండి ఏది రాదని అంటున్నావు కదా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా మరి ఉన్నది మాత్రమే వచ్చేది ఏంటి ఉన్నది అంటే ఎట్లా వస్తుంది లేని దాని నుండి రాదు అంటున్నావు ఉన్న దాంట్లో నుంచి వచ్చేది ఏంటి లేనిది రాదు లేని దాని నుండి రాదు ఉన్నదాని నుండి ఇప్పుడు ఇదండి కూజ్ ఇక్కడి నుంచి ఏమి రాదు ఎందుకని ఇక్కడేమి లేదు కనుక నథింగ్ చూసారా ఆకాశం స్పేస్ ఇక్కడి నుంచి ఏమి రాదు ఎవరన్నా తీస్తే తీస్తారేమో అదివే నాకు తెలిసినంత వరకు ఏం రాదు ఇక్కడి నుండి ఏది రాలి ఎందుకంటే లేనిది కనుక లేని దాని నుండి ఏమీ రాలి ఇది ఉందా లేదా దీని నుండి ఏమొస్తుంది రమ్మనండి అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ లేనిదాని నుండి రాదంటున్నారు కదా మీరు ఉన్నది ఉన్నదే కదా ఇంకొచ్చేది మళ్ళీ వాళ్ళేం తక్కు వాళ్ళు కాదు ఊరికే విని లేచిపోయేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండ కాబట్టి ఉన్నదాని నుండి ఉన్నది అదేనయ్యా మేము కూడా చెప్పేది మళ్ళీ ఇటు తిరిగారా పార్టీ మార్చారా పార్టీ ఏం మార్చారా అర్థం కాలేదు మేం చెప్తున్నది కూడా అదే లేని దాని నుండి రాదు మరి ఉన్నదాని నుండి వచ్చే ఉన్నదే కనుక వచ్చేది లేదు అని కదా నువ్వు చెప్పేది అవును అదే మేం చెప్పేది ఏంటి సార్ ఇది అదే సృష్టి లేనిది రాదంటున్నా మేము లేని వస్తుంది అంటున్నావు లేనిది ఊరేగాలంటే ఎలా సాధ్యపడుతుంది అని అడుగుతున్నాం నువ్వు చెప్పేది ఉన్నది వచ్చేది అదే కదా మేం చెప్పింది మర్చిపోయారా ఉండినదే ఊడి సృష్టి ఎలా అవుతుంది లేనిది ఊరేగాలంటే ఎలా సాధ్యపడుతుంది ఉన్నది మళ్ళీ రానే రాదు లేనిది ఎప్పుడు వచ్చేదిండదు నామరూపాల సృష్టి నామాలయ్యే పుష్టి పో భలే సృష్టి ఇది భలే మంచి సృష్టి తెలిసి రాసిన ఎవరికే నిదానమే ప్రధానం ఏది లేదు మైదానం రాసింది కాదు అది పాట ప్రతి పాటకు మీకు చెప్తున్నాను నేను ఏ పాట స్వామీజీని మీకు చెప్పినా ఉపనిషత్తులు గీతే చెప్తున్నాను వాటిలో నుంచి ఎన్ని ఉన్న జ్ఞానమే అది మాట అయినా అదే పాట అయినదే కూడా అదే ఉన్నదంత అది ఇంకేమి లేదు ఉండదు ఏమి లేదు ఇప్పుడు అర్థమైంది నీకు ఉండినదే ఊడి పడితే సృష్టి ఉన్నది బ్రహ్మం స్నేహనానా స్థితికిచ్చిన అందువల్ల సృష్టి విషయంలో ఇతరులకు ఉందగాని ఉత్సాహం ఇతర మతాలకి మనకు ఉత్సాహమే దాని మీద సృష్టి మీద ఆఫ్టర్ ఇస్ అ స్మాల్ థింగ్ ఉన్నది బ్రహ్మము అని నిరూపించడం కోసం హిందూ ధర్మం ఉందగానే సృష్టి సృష్టి పోయింది సృష్టి వస్తే ఏం పోతే సృష్టి మనకి ఇంట్రెస్ట్ కాదు అది చెప్తున్నాను మీకు అసలు హిందూ ధర్మం సనాతన ధర్మం వేదం ఏం చెప్తూ అది సమగ్రమైన అవగాహన లేని వాళ్ళే ఈ చిన్న చిన్న వర్షాలు మాట్లాడతారు సృష్టి అనేది వెరీ స్మాల్ థింగ్ అర్థమవుతుంది పునర్జన్మ మనకి ఇంట్రెస్ట్ కాదు సృష్టి వేరే మతాలకు ఇంట్రెస్ట్ అందుకని వాళ్ళు దాంట్లో పడితే కానీ చెప్పలేకపోతున్నారు అది మళ్ళీ మనమే చెప్పాలా ఇప్పుడు మీకు తెలుస్తుంది అదంతా వస్తుంది అది కూడా వస్తుంది దానికర్త కూడా కనుక సృష్టి కావాలనుకుంటున్నారు సృష్టి గురించి వాళ్ళు తెలీదు ఓకే పునర్జన్మ విషయానికి వస్తే పునర్జన్మ మనకు అది ఇంట్రెస్ట్ బౌద్ధ ఇంట్రెస్ట్ విషయం అర్థమైన వాడు నేను మళ్లీ పుట్టారని పొరపాటున కూడా అన్నాడు పునర్జన్మ గురించి చెప్పాడు పునర్జన్మ ఎట్లా జరుగుతుంది ఎట్లా వస్తుందంటే కర్మ కారణం అన్నాడు కర్మకి కారణమైతే పునర్జన్మ రావాలంటే జన్మెత్తాలి కదయ్యా జన్మెత్తాలంటే ఈ కర్మ ఫలమే కదంటే అవునన్నాడు మరి ఆ కర్మఫలం ఇచ్చేది ఎవరంటే దేవుడు లేడు అన్నాడు ఎట్లది ఎట్లా సార్ అది సాగర్ సాగర్లో ఉండడం తప్ప ఇంకా ఏంటి అసలు నో నేను బుద్ధుడిని క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోబోకండి సాష్టంగా నమస్కారం ఆయనకి ఎదుగు మహానుభావుడు సిద్ధాంతం ఇది ఇక్కడ నీ నా తేడాలు లేవు కనుక పునర్జన్మ విషయంలో బుద్ధుడికి ఇంట్రెస్టు అర్థమవుతుంది ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కొట్టుమిట్టాడుతూ వాళ్ళకంతా కూడాను సృష్టి విషయం ఇంపార్టెంట్ కాబట్టి సృష్టిని గురించి వాళ్ళు చెప్పలేకపోయారు పునర్జన్మ చెప్పాడు కానీ ఈయనకి అర్థం కాలేదు బౌద్ధం భాతంలో ఎక్కడి నుంచి వస్తుంది కర్మఫలాలు చెప్పమనండి దేవుడు లేడు కర్మఫలాలు వస్తాయి ఎవరిచ్చేదెవరు కర్మఫలాలు ఇవ్వాలంటే సర్వజ్ఞత్వం ఉండాలి సర్వజ్ఞత్వం కలిగిన వాడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు నాస్తి ఇంకేంటి ఇట్లా ఉంటాయి ఈ సిద్ధాంతాలన్ని రాద్ధాంతాలి